ీరుభ్యో నమ హరి ఓ శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరం లోకశంకర పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష శాంతిశ్ శాంతశాంతి ఓశావాస్యమిదం యత్కి జగత్త భుంజీతా మా గృధ కవిధనం ఈ మంత్రంలో నాలుగు అంశములు చెప్పబడ్డవి అని మనం అనుకున్నాం అవేమంటే సర్వత్ర ఈశ్వర దృష్టి మొదటిది సర్వమునందు ఈశ్వరుడు అనే దర్శనము ఈశ్వర దర్శనము సర్వమునందు ఈశ్వరుని దర్శించుట రెండవది భోగే అనాసక్త శక్తేన భుంజీథాహనుగా భోగమునందు ఆసక్తి లేకుండుట మూడవది ధనే నిర్లోభత ధనమునందు లోభము లేకుండుట తర్వాత శ్లోకాన్ని కూడా కలుపుకుని నాలుగవది చెప్తున్నాను ధర్మే కర్తవ్యత బుద్ధి అది నాలుగవది నాలుగు అంశాలు రెండవ శ్లోకాన్ని కూడా యాడ్ చేసి చెప్పాను మీకు ఇది ఆత్మజ్ఞానము యొక్క లక్షణం ఈ నాలుగును ఆత్మజ్ఞానం గలవాడు ఈ నాలుగు కలిగి ఉంటాడు అది సంగతి చాలా ప్రాక్టికల్ ఇక అనాత్మజ్ఞుడు అంటే ఆత్మజ్ఞానము లేనివాడు ఏ విధంగా ఉంటాడు అంటే సర్వత్రా రాగద్వేషములను కలిగి ఉంటాడు సర్వత్రా ఈశ్వర దృష్టి ఉంటే హేయోపాదేయములు ఉండవు కనుక రాగద్వేషములు ఉండవు కానీ సర్వత్రా ఈశ్వర దృష్టి ఉండదు ఈశ్వరుడు ఎక్కడో చోట ఉంటాడు వీటి సర్వత్రా ఈశ్వర దృష్టి ఉండదు కాబట్టి సర్వత్రా సర్వమునందు రాగద్వేషములను కలిగి ఉంటాడు ఏదైనా ఒకటి ఉందంటే అది రాగానికైనా విషయమవుతుందా లేకపోతే ద్వేషానికైనా విషయం ధనమునందు లోభమును కలిగి ఉంటాడు భోగమునందు ఆసక్తిని కలిగి ఉంటాడు రాగద్వేష ప్రేరిత కర్తృత్వమును కలిగి ఉంటాడు అవి లక్షణాలు ధర్మ కర్తవ్యతా బుద్ధి బదులుగా రాగద్వేష ప్రేరిత కర్తృత్వము ఎందుకంటే రాగద్వేషాలు ఎప్పుడైతే సర్వమునందు ఉంటాయో వాటి చేత ప్రేరితమైన కర్తృత్వముతో ఉంటాడు ఈ నాలుగు లక్షణాలు ఉంటాయి సో మొత్తానికి ఆత్మస్వరూప జ్ఞానానికి ఆత్మస్వరూపంతో ఏమీ సంబంధం లేని వాడికి ఇంత పెద్ద తేడా మనకు కనపడుతూ ఉంటుంది ఇదంతా కూడా మనం చూడబోతూ ఉన్నాము తరువాతి మంత్రము కుర్మాణి జి జీవిత గుంసమాహ రే దీనికి అవతారిక చూద్దాము అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇహ అంటే ఈ లోకమునందు లేకపోతే ఈ జన్మందు లేకపోతే ఈ దేహమునందు ఈ దేహమునందు ఉంటూ కర్మాణి కుర్వన్నేవ జి జీవిషేట్ కర్మలను చేస్తూనే కుర్వన్నంటే శత్రు ప్రచయం శత్రు ప్రచయం అంటే వర్తమాన కాలము అని అర్థం వర్తమానే లట్ లటు స్థానంలో వస్తుంది శత్రు అనే ప్రచయం లటు రావడానికి బదులుగా శత్రువు వస్తుంది కనుక కుర్వన్న అంటే కరోతి అంటే ఎంత అర్థమో కుర్వన్నంతే కూడా అంతే అర్థం వర్తమానే లట్ చేస్తున్నవాడు అని చేస్తూ ఉన్నవాడు ఏవా ఏవా అంటే దాన్ని అవధారణ అంటారు అంటే సర్వం వాక్యం సావధారణం అనే నియమం ఉన్నది అంటే వాక్యంలో అవధారణ ఒకటే ఉంటుంది ఒక ఏవా ఉంటుంది కానీ దాన్ని వాక్యం అంతటా కూడా అన్వయించుకోవాలి అది ఎలాగంటే కర్మ ఇక్కడ చుడము జి జీవిషేత్ జీవితము జీవితం ఇచ్చేత్ జి జీవిషేత్ అంటే సన్నంతము శతము సమాహ వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు జీవించకూడవలన అంటే ఇక్కడ ఇది ఆయుద్ధాయానికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది ఇక్కడ అలా అనిపిస్తుంది ఎందుకంటే ఈ జాతకాలు చెప్పి వాళ్ళు వాళ్ళు మీరు ఎక్కువ కాలం బతుకుతారు తక్కువ కాలం బతుకుతారు ఇలా మొదలుపెట్టారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది ఉపనిషత్తులలో అలాంటి ప్రసక్తులే ఉంటాయి వందేళ్ళని ఎందుకన్నారంటే వేదము నిర్ణయించిన ఆయుద్ధాయం వందేళ్ళు శతమానం భవతి అని కదా వేదము చేత నిర్దేశింపబడిన ఆయుర్దాయం అంటే జనరల్గా చెప్పిన మాట అందరూ వందేళ్ళు బతికి తీరాలని కాదు కాబట్టి శతం సమాహాన్నదానికి పూర్ణమైన ఆయుర్దాయం ఎవడైతే అందరూ పూర్ణమైన ఆయుర్దాయమే జీవిస్తారు పూర్ణమైన ఆయుర్దాయము అని చెప్పడానికి శతం సమాహం అని అప్పుడు ఒక ఆయన డెబ్భై ఏళ్ళకే ఆయన పూర్ణమైన ఆయుర్దాయం జీవించలేదు అన్నానికి వీళ్ళదు ఆయనకి పూర్ణము శతం సమాహాన్నది ఊరికే మాట వలసకి అలాగా వేదంలో నిర్దేశింపబడిన పూర్ణ ఆయుర్దాయం యొక్క సంఖ్య పొన్న అలాగే తీసుకోండి వందేళ్లు జీవించగోరవలను సో వందేళ్లు జీవించాలి అని అనుకోవాలి కోర కోరడం అంటే నేను వందేళ్లు జీవించాలి అంటే నేను పూర్ణంగా జీవించాలి ఇంకా దానికి ఆత్మహత్యలు ఇటువంటివి ఏం పెట్టుకోకుండా పూర్ణమైన నేను జీవించాలి అని అనుకోవాలి ఇంకా ఏం చేస్తూ జీవించాలి కర్మలను చేస్తూనే నేను జీవించాలి కర్మ అంటే విహిత కర్మలనే అర్థం ఇది ఉపనిషత్తు కదా ఇక్కడ అధర్మాన్ని ఉద్దేశించి ఇక్కడ చెప్పరు విహిత కర్మలను చేస్తూనే వందేళ్ళు జీవించగోరుకోవాలి ఇక్కడ ఏవా ఇప్పుడు ఏవాని మీరు సర్వం వాక్యం సావధారణం దాని ఇటోటో తిప్పొచ్చు కురవన్నేవా చేస్తూనే జీవించాలి అన్నాం కదా కర్మాణ్యేవ కుర్వన్ జి జీవిషేత్ ఈ ఏవాది తీసుకెళ్లి కర్మాణికి పెట్టచ్చు కర్మలను అంటే విహిత కర్మలను మాత్రమే చేస్తూ జీవించాలి దీన్ని ఏవా జి జీవిషేత్తుకు కూడా పెట్టచ్చు కర్మాణి కుర్వన్న జి జీవిషేదేవా తప్పకుండా మనకు ఎంత ఆయుద్ధాయం ఉందో అంతా జీవించాలి అని మాత్రమే కోరుకోవాలి కానీ ఎందుకు వచ్చింది లేదు చాలు లేని మందో మాకో వేసుకుని ప్రాణం తీసుకోవడం ఆ తోట పనులు కూడా చేయకూడదు అని మూడు చోట్ల పెట్టాం ఆ ఏవాని అలా చే కొంతమంది ఇహ ఇవాలో కూడా పెడతారు ఇహా ఉంది కదా దానికి కూడా ఏవా పెట్టాయి అంటే ఈ జన్మ అయిందే అంటే మనుష్య జన్మ అయిందే కర్మలను చేయటం సంభవము ఉద్దేశంతో అలా ఏవాని అక్కడ కూడా పెట్టుకోవచ్చు అని ఈ విధంగా ఆ కర్మలను చేస్తూనే ఉండాలి అనే అభిప్రాయం అంటే ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు కర్తృత్వ భోక్తృత్వములను త్యాగం చేసేస్తే ఇంకా కర్మే ఉండదుగా కర్తృత్వ భోక్త కర్మ సర్వకర్మ సన్యాసం అయిపోతుంది ఆ సర్వకర్మ సన్యాసం ఇది ఒక పూర్వపక్షం కాదు ఇది ఇప్పుడు అకర్మ అకర్మ అనేది రెండు రకాలు కర్మలో లేకుండా ఒకటి జడతా మూలక అకర్మ జడత్వం రత్నం అంటే సోమరి ధనం అలా మత్తుగా పడి ఉండడం ఏ పని చేయడం అలా కూర్చీలో కూర్చుని ఉండడం ఏ అది ఎలా తీసుకురా ఏ కాఫీ అని వీళ్ళకి వాళ్ళకి పుర పురమాయిస్తూ అలా మత్తుగా చోట పడి ఉండడం దీన్ని జడతామూలకమైన అకర్మ అని అంటారు అటువంటి జడతామూలకమైన అకర్మ అనిష్టము అది స్వీకారము స్వీకార్యము కాదు దానిని శాస్త్రం ఒప్పుకోదు కానీ స్వరూపస్థితి మూలక అకర్మ అని ఉంటుంది తన ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటాడు ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటే ఆత్మస్వరూపమునందు కర్త కర్తృత్వం ఉండదు కర్మలు కూడా ఉండవు నాయంహి నహన్యతే ఆత్మకర్త కాదు ఇతరు ఇతరము చేయబడే క్రియకు కర్మ కూడా అవదు నాయం హంతి నహన్యతే నహన్యత అంటే అది కర్మ అవధం నహంతి అంటే అది కర్తవదు కాబట్టి ఆత్మ ఆత్మకు కర్మ సంబంధం ఉండదు కాబట్టి తన స్వరూపమున నిలిచి ఉన్నవాడు బాహ్య దృష్టితో చూస్తే ఓ కర్మలను చేస్తూ ఉన్నట్లుగా అనిపించినప్పటికీ జ్ఞాని యొక్క దృష్టిలో తాను ఏ కర్మలను చేయటం లేదు దీన్ని సర్వకర్మ సన్యాసము దాని మీద ఇది ఆఘాతం కాదు దాని మీద దండయాత్ర కాదు ఈ మంత్రం అటువంటి సర్వకర్మ సన్యాసము అంటే ఆత్మస్వరూపస్థితి మూలకమైన సర్వకర్మ సన్యాస రూపమైన అకర్మ అభీష్టము కానీ జడతా మూలకమైన అకర్మ అభీష్టము కాదు ఎందుకంటే ఎక్స్ట్రీమ్స్ లుక్ అలైక్ ఆత్మజ్ఞాని ఏదో ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి చేసే కర్మతో ఏమి ఉండదు అలాగే జడు సోమరి వాడు కూడా ఒక లక్ష్యం ఏం పెట్టుకోడు ఏ కర్మనే చేయకుండా అలా తిని కూర్చుంటూ ఉంటాడు ఇద్దరు ఒకలాగే ఉన్నారే అంటే బాహ్య దృష్టితో అలా ఉన్నప్పటికీ ఈ అకర్మ ఎందు చాలా భేదము గలదు కనుక జడతా మూలకమైన అకర్మను తిరస్కరిస్తూ ఇక్కడ ఈ మంత్రము గలదు దీనిని శ్రీకృష్ణ భగవానుడు కూడా ఓ సందర్భంలో దీన్ని చాలా గొప్పగా తిరస్కరించాడు ఏమనంటే యస్త్వింద్రియాన్ని మనస దానికి అది కర్మేంద్రియాన్ని సంయమ్య ఇంకో శ్లోకం ఉన్నది ఏమిటంటే ఆ శ్లోకం ఏంటంటే వీడు మనస్సులో కామనల్లన్నీ పెట్టుకుంటాడు కానీ జడత్వం కారణంగా సోమరదనం కారణంగా కర్మలను చేయడు ఆ భోగాలను గురించి సంకల్పించుకుంటూ కూర్చుంటాడు మిథ్యాచార ఉచ్యతే వాడికి మిథ్యాచారని పేరు కర్మేంద్రియాన్ని సంయమ్య యస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ మిథ్యాచారస్స్యత వీడు కోరికలను నియమం చేసుకోవటంటే కోరికలను నియమం చేసుకోడు కర్మేంద్రియములను సంయమ కర్మేంద్రియములను ఉపసంహారం చేసుకూర్చుంటాడు అంటే నాడవాడు కర్మేంద్రియంలో ఉపసంహారం చేయడం అంటే నాడవడు చేతులతో ఏ పని చేయడు అలా ముద్దులో పడి ఉంటాడు చక్కగా సూత్రాలను అవన్నీ వల్లించరా ఆ శబ్దాలను వల్లించమంటే అది కూడా చేయడు సో మొత్తాన్ని కర్మేంద్రియాలన్నీ కవర్ కాబట్టి ఏ కర్మేంద్రియాని సంయమ్య వాటిని చక్కగా వెనక్కి లాగి తనలో ఉపసంహారం చేసుకుని ఆ మనసాస్మరణ ఆస్థే అలా కూర్చుని ఉంటాడు ఆస్తే కానీ మనస్సుతోటి స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు ఓ విద్యార్థి సినిమాకి వెళ్ళిపోయాడు ఇంకో విద్యార్థి సినిమాకి వెళ్ళడానికి వెళ్ళాక గురుకులంలోనే ఉండిపోయాడు ఈ సినిమాకి వెళ్ళిపోయిన విద్యార్థి అయ్యో మనమేమో చదువుకోవాల్సిన సమయంలో సినిమాలో కూర్చున్నాం ఇక్కడ మనం పొరపాటు చేసామో అని పాపం ఆయన అక్కడ పశ్చాత్తమా పూర్తి చేసుకుని వెనక్కి వచ్చాడు ఇక్కడ కూర్చున్నవాడు ఎక్కడికి వెళ్లకుండా కూర్చున్న కూర్చున్నవాడు చదువు సంధ్యా లేకుండా ఆ సినిమాలో ఈ పాటికి ఏ సీన్స్ ఉంటాయో వాడు ఎంజాయ్ చేసేస్తున్నాడంటో వీడు దాన్నే స్మరించుకుంటూ కూర్చున్నాడు వీళ్ళిద్దరిలో ఎవడు బుద్ధిమంతుడు అంటే సినిమాకి వెళ్ళిన వాడే బుద్ధిమంతుడు చెప్తారు అలాగలవాట కాబట్టి సో ఇంద్రియార్థాన్ మనసాస్మరణ్ ఆస్తే విమూఢాత్మ వ్యామోహము చెందిన బుద్ధి గలవాడై ఇంద్రియార్థాన్ మనసా స్మరణ్ ఆస్తే ఎవడైతే ఇంద్రియ భోగములను మనస్సుతో స్మరించుకుంటూ కూర్చుంటాడో మిథ్యాచారస్స్యతే వాడు మిథ్యాచారుడైపుత్రడు కాబట్టి మిథ్యాచారుడు అవకోటడు దానికి భిన్నంగా యస్త్వింద్రియాని దానికి ఆ శ్లోకానికి భిన్నంగా యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తస్ దానికి అపోజిట్ టూ అన్ ది అదర్ హ్యాండ్ దాని పక్కనే ఉంటుంది ఎవడైతే ఇంద్రియములను భోగములనుండి ఉపసంహారం చేసి కర్మేంద్రియములతో కర్మయోగాన్ని చక్కగా అనుష్టిస్తూ అసక్త ఫలాసక్తి లేకుండా ఎవడైతే ఉంటాడో సహా విశిష్యతే వాడు చాలా గొప్పవాడు అని చెప్తారు ఈ రెండు శ్లోకాలు కూడా ఒకటి వ్యతిరేకము మొదట చెప్పిన శ్లోకం వ్యతిరేకం ఇది అన్వయం అన్వయం వ్యతిరేక రూపంగా రెండు శ్లోకాలు ఒకే తాత్పర్యాన్ని బోధిస్తూ ఉంటాయి ఆ తాత్పర్యము ఈ ఈశావాస్య మంత్రం నుంచే వచ్చినది గీతలో ఉండేవన్నీ కూడా ఉపనిషత్తుల నుంచి వచ్చాయి ఉపనిషత్తులలో తత్రపి ఈషవాస్యం నుంచి చాలా బాగా ఎక్కువగా వచ్చాయని మనం అనుకున్నాము కనుక ఆ రెండు శ్లోకాలు సో యశ్వింద్రియాని సంయమ్య కాదు ఇంతకుముందు అనుకున్నా కర్మేంద్రియాని సంయమ్య యాస్తే మనసా స్మరణ్ అనే శ్లోకము ఇప్పుడే అనుకున్న శ్లోకము ఈ రెండు శ్లోకములు కూడా ఈ శ్లోకం నుంచే ఈ మంత్రం నుంచే వచ్చినవి కాబట్టి ఫస్ట్ పార్టీ చెప్పాను మంత్రం మీకు నేను సెకండ్ పార్టీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేం లేదు వద్దాం సెకండ్ పార్టీకి ఈ లోపల భాష్యకారుల యొక్క అవతారిక ఒకసారి చూద్దాం ఏం ఆత్మవిద పుత్రాధ్యషణాత్రయ సన్యాసేనా ఆత్మజ్ఞాననిష్టత ఆత్మరక్ష ేదార్థ ఈ వేద తాత్పర్యం ఈ మొదటి శ్లోకం దానికి మొదటి శ్లోకానికి సంగ్రహం ఎంత బాగా చేశారో చూడండి ఆయన ఇదేషా వేదార్థ వేదము యొక్క తాత్పర్యం ఇదిగో చెప్పేస్తుందని చూసుకోండి అంతే ఇదే వేదము యొక్క తాత్పర్యం ఏమిటంటే ఏషణాత్రయం మూడు ఏషణాలు ఉన్నాయి మొత్తం కోరికలన్నీ కలిపి మూడింటిలో పెట్టేశారు పుత్రేషణ విత్తషణ లోకేషణ మూడే దారాయేషణ పుత్రేషణలో దారాయేషణు ఉంటుంది దార లేకుండా పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడు కాబట్టి పుత్రభిషణ ఇంక్లూడ్స్ దారేషణ కనుక లోకేషణ లోకేషణ మరి ఇహలోకంలో పేరు ప్రతిష్టలు అది లోకేషన్లో వేసేశారు స్వర్గాది కామనల్లని కూడా లోకేషన్లో పెట్టేశారు సో మరి యజ్ఞయాగాదులు తీర్థయాత్రలు చేసి పుణ్యం సంపాదిస్తాడు దాన్ని అది విత్తషణ విత్తం విత్తం పుణ్యం కూడా విత్తమే పుణ్యాన్ని కూడా విత్తంలో లెక్కేశారు కరెన్సీ ఇప్పుడు రూపాయలుంటే ఏం చేస్తారు డబ్బులు ఖర్చు పెట్టి భోగాలను సంపాదిస్తారు అదే పుణ్యం ఉంటే ఏం చేస్తారు ఖర్చు పెట్టి భోగాలను పుణ్యాన్ని ఖర్చు పెట్టి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు స్వర్గంలో పుణ్యాన్ని ఖర్చు పెట్టి భోగాలను సంపాదిస్తారు వీడి క్రెడిట్ కార్డు ఒకటి వీడికి స్వర్గంలో ఆ క్రెడిట్ కార్డులో పుణ్యం అంతా లెక్క వేసి ఉంటుంది స్వర్గంలో కాఫీ తాగాలనుకోండి తన క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పి కాఫీ తాగేయడం వారు పుణ్యంలో కొంత కట్ అయిపోతుంది క్రెడిట్ కార్డు జీరో అయిపోయిన వెంటనే అక్కడి నుంచి తోసేస్తే వీడు వచ్చి మళ్ళీ భూలోకంలో పడతాడు ఇది కథ అది విత్తం కాబట్టి విత్తషణ కాబట్టి నేను ఎక్కువ పుణ్యం సంపాదించాలి పుష్కరాలు వస్తున్నాయి ఇప్పుడు పుణ్యం సంపాదన పుణ్యం వేటలో జన పరుగులు తీయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని విత్తహేషణ అంటారు దాన్ని కూడా ఏషణలో వేసేసారు ఈ యేషణాత్రయమును త్యాగం చేసేయి త్యాగం చేసేసి తద్వారా అలా ఆత్మజ్ఞాననిష్ఠుడై ఉండుము ఈశావాస్యమిదము సర్వము అంటే ఆత్మజ్ఞాననిష్ట అని అర్థం దానికి సర్వమునందు ఈశ్వరబుద్ధి అన్న సర్వము ఆత్మయ్యనే దర్శనము రెండూ ఒకటే ఆత్మజ్ఞాననిష్ట అన్న సర్వత్ర ఈశ్వరబుద్ధి అన్న ఒకటే కాబట్టి యేషణాత్రే సన్యాసం చేసి సర్వ సర్వమునందు ఈశ్వరబుద్ధిని కలిగి ఉండి ఈ విధముగా నిన్ను నిన్ను నీవు కాపాడుకో నిన్ను నీవు కాపాడుకోవటానికి మరో ఉపాయం లేదు నిన్ను నీవు కాపాడుకోకపోతే ఏమవుతుంది నీకు నీవే హానిని చేసుకున్నవాడవు అవుతావు ఇత్యేష వేదార్థ వేదార్థం అయిపోయింది అక్కడ ఇంకా ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాననిష్ట మా వల్ల అవ్వట్లేదండి మేము ఆత్మజ్ఞాననిష్ట మాకు కుదరట్లేదు వేషణాత్రయ సన్యాసము ఆత్మజ్ఞాన నిష్ట చాలా దూరంగా చాలా బరువుగా ఉంది మేమంత పైకి రాలేపోయాం మా మాట ఏమిటి అని అంటే దానికోసం రెండో శ్లోకం వస్తుంది అది సిద్ధాంతైన ఉపక్రమ మొదటి శ్లోకంలోనే సిద్ధాంతం చేతి చేసేసారు మిగతా పదిహేడు శ్లోకాలకి ఇంకా మొదటి శ్లోకానికి సమన్వయం లేదు మిగతా పదిహేడు శ్లోకాలు ఏమిటంటే ఆ సిద్ధాంతం మా వల్ల కాదు అన్న వాళ్ళ కోసం మిగతా పదిహేడు శ్లోకాలు వస్తున్నాయి నిజంగా ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకతది సిద్ధాంతైన ఉపక్రమ అథ ఇతర అనాత్మత ఆత్మగ్రహణాశక్త ఇదముపదిశతి మంత్ర అథ అంటే ఇంకో పక్షం అథ అంటే మరో పక్షంలో అనాత్మజ్ఞుడు ఉంటాడు అనాత్మ ఇతర ఇతరుడు ఇతరుడు అంటే ఎవడు ఆత్మవిధాకి ఆపోజిత్ ఆత్మవిధ ఆత్మస్వరూపము తెలిసిన వాడికి ఆపోజిత్ అంటే అనాత్మవిధ అని అర్థం అంటే ఆత్మవిత్ కానివాడు ఆత్మస్వరూపమును ఎరుగనివాడు లోకంలో మీకు ఎలా ఉంటారు ఆత్మ అంటే వాళ్ళకి ఆత్మ గురించి ఏం తెలియదు ఆత్మ దాస అంటారు కింకర పెడతారు ఆత్మని దాస అది తప్పు కదా అది ఆత్మనళ దాస అనుకూడదు తన ఎందు తనకి దాసబుద్ధి ఉండకూడదు దాస సాహిత్యం అని పెద్దగా ప్రాజెక్టు తిరుపతి దేవస్థానం వాళ్ళది దాస సాహిత్యం ప్రాజెక్టు ఉంది పురంధర దాస రామదాసీ దాస ఆ దాస అది దా దాసాహిత్యం ప్రాజెక్టు ఉంది దానికోసం ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానం వాళ్ళు పది కోట్లో ఇరవై కోట్లో ఖర్చు పెడతారు ప్రతి ఏడాది దాస సాహిత్యంలో ఏం అనుకుంటున్నారు మీరు నేను దాసుణ్ణి దాసుణ్ణి అని బోధిస్తారు ఇప్పుడు ఈ క్రిస్టియన్ మిషనరీస్ బోధించి నీవు పాపివి నీవు పాపివి అన్నదా అన్న భాషకి దీనికి తేడా పోలిక కనపడుతుందా లేదా నేను దాసుణ్ణి దాసుణ్ణి కాదు అడిగేన్ దాసోహం విన్నారా మీరు అడిగే అడిగేనంటేటోకి అడిగేనంటే అది ఏమిటో అనుకున్నాను లేరు అహం అడి మీ పాదములకు నమస్కరిస్తున్నాను అనాలి కానీ మీ పాదములకు దాసుడు అని అని అనుకోకూడదు నమస్కారమే అది పద్ధతి వేరు పాదములకు విష్ణువు అధిష్టాన దేవత కాబట్టి పాదములకు నమస్కారం అడిగేను దాసోహం బాంచందరా అన్నట్లేదు బాంచరా అంటే ఎదురా నేను బానిసాను అనేది తెలంగాణ పరిభాషలో అలా ఉండేది ఒకప్పుడు ఇది అడిగేని దాసోహం అదేమో చదువులేని వాడు అన్నమాట ఇది చదువుకున్నవాడు అన్నమాట తాత్పర్యం ఒక్కటే పైనుంచి వచ్చిన వాడు నీవు పాపివి అని వాడు అంటాడు ఈ మూడింటి యొక్క సెన్స్ ఒక్కటే వస్తుంది మీకు చూడండి స్వామి రామతీర్థం ఏమన్నారంటే మీరు ఆశీర్వాదాలు ఆయన అన్నమాట విన్నారంటే ఆయన ఏమన్నారంటే భారతీయులు దాసుణ్ణి దాసుణ్ణి దాసుణ్ణి చెప్పేసి వీళ్ళు బాగా వందల సంవత్సరాలు ప్రార్థనలు చేస్తే ఆ భగవంతులు ప్రార్థనలను మన్నించి బ్రిటిష్ వాళ్ళను పంపినాడు కదా మరి వీళ్ళకి దాసుడు అయిపోవాలనేటువంటి ప్రార్థనకి భగవంతుడు స్పందించి బ్రిటిష్ వాళ్ళ రూపంగా వచ్చి కానీ ఉంటారా మన దాసుడుగానే బతకండి అని వీళ్ళకి దాస్యాన్ని అందజేసినాడు వీళ్ళ ప్రార్థనలకు కాలంగా ఒకరోజు రెండు రోజులు కాదు వందల సంవత్సరాల ప్రార్థనల కారణంగా పన్నెండో శతాబ్దంలోనూ ఎప్పుడో మొదలుపెట్టారు ఈ ప్రార్థనలో అప్పటి నుంచి ప్రార్థనలు చేస్తే పదహారో శతాబ్దం వచ్చేప్పటికీ వీళ్ళ ప్రార్థనలు బాగా ఫలించినవి కాబట్టి అలా ఉండకూడదు దాసుద్ధి అనేది ఉండకూడదు ఆత్మను అలాగా నిందించటము తప్పు ఆత్మ నింద చాలా దోషం తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోరా అంటే ఇలా మొదలు పెడతారు ఇతర ఇతరస్యా అంటే ఇతరుడు ఎలా చెప్పాను మీకు అనాత్మవిత్తు ఆత్మస్వరూపము తెలియనివాడు కర్మయోగాన్ని అనుష్ఠించుకోవాలి కానీ దాసుణ్ణని ఇదనేదని కెంకరుణ్ణ కెంకరుడను కైంకర్యం ఏమిటి కైంకర్యం ఏమిటి కైంకర్యం కైంకర్యం అంటే పొంగలి కైంకర్యం పొంగలి కైంకర్యం ఎలా అవుతుంది కింకరుడు అంటే చెప్పిన పని చేయవాడు కింకరుడు కింకరస్య భావ కైంకర్యం అది పొంగలికి దగ్గర సంబంధం అండి ఈ రకంగా సాహిత్యాన్నంతా కూడా ద్వైతంతో నింపేసి ఒక సర్కస్ని తయారు చేసి పెట్టారు కనుక అలా ఉండకూడదు ఆత్మస్వరూపము తెలియకపోయినా కూడా మనం విహిత కర్మానుష్ఠానం చేసుకుంటూ కర్మయోగ జీవనాన్ని జీవించాలే తప్ప ఈ దాసు అంటూ ఇలా మొదలు పెట్టకూడదు అహంకారం చంపుకోవడానికంటారా అహంకార అదో రకం అహంకారాన్ని పెంచుకుంటారు నేను దాసు అని అది ఇంకో కొత్త రకం అహంకారం నేను దుఃఖిని నేను అయోగ్యుడను నేను అభాగ్యుడను నేను దాసుడను నేను పాపిని అది కూడా అహంకారమే అహంకారం యొక్క అభావం ఎలా ఉంటుందంటే ఇది నేను చేశాను అనే మాట లేకుండగా చక్కగా కార్యక్రమాన్ని చేస్తే దాన్ని అహంకారం లేదు అని అంటారు అంతే తప్ప నేను దాసు నేను దాసు అంటుంటే అహంకారం ఏమీ చచ్చిపోతాం అది పద్ధతి కాదు అది అంటే చూడండి మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది ఇప్పుడు ఎలా ఉండాలంటే సంసారంలో భోగముల వెంట పరిగెత్తేటువంటి అహంకారాన్ని ఆ ఈశ్వరుకు సమర్పించవలేను అది ఆ ప్రిన్సిపుల్ మంచి ప్రిన్సిపుల్ అంతేగాని దాసుణ్ణి కింకరుణ్ణి అంటూ ఉన్న మనకి మాత్రం పాపిని చాలా తప్పు అది నాకు నాకేమీ తేడా కనపడలేదు ఇది ఐఎమ్ ది సెన్నర్ అండ్ ఐఎమ్ ది సెన్ స్లేవ్ తేడా లేదు అది పద్ధతి కాదు అది ఎనీవే సో ఇతరుడు ఇతరుడు అంటే ఆత్మస్వరూపము తెలియని వాడికి వాడికి అనాత్మజ్ఞతయా ఆత్మగ్రహణ అశక్త ఇప్పుడు ఆత్మని పట్టుకోవాలి వాడు ఇదం సర్వం ఆత్మవాయుధం సర్వం అని ఆ విధంగా ఆత్మను పట్టుకోవాలి ఇప్పుడు నిన్న మనం అనుకున్నాం ఆత్మగ్రహణము అంటే చెప్తున్నా ఇప్పుడు ఘటమున్నది అయం ఘట ఘటనలో ఉండే మట్టిని పట్టుకోవాలి అంటే ఏం చేయాలి ఆ కంబుగ్రీవత్వాది రూపమును ఆ వికారాంశమును చేయాలి దానికి ఉన్నటువంటి యూటిలిటీ అది మనం వాడుకోవాలి దాని నుంచి భోగాన్ని పొందాలి అనేటువంటి ఆ భోగబుద్ధిని తిరస్కరించాలి వికారాంశమును పరిత్యాగం చేయాలి చేస్తే మృతికేత్యవసత్యం అనే అనుభవం కలుగుతుంది ఆ విధంగా కుండలో మట్టిని పట్టుకోవాలి ఆభరణాలలో బంగారాన్ని పట్టుకోవాలి ఆ విధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి అదే ఆత్మ ఆత్మ ఈశ్వరుడే ఆ విధంగా అనాత్మ అనాత్మ రూపములైన నామరూపముల ఎందు చిక్కుకొనిపోయి ఉన్నా ఆత్మతత్వమును పట్టుకున్నట్టు వీడికి చేత కాదు ఎందుకు చేత కాదంటే తన స్వరూపము తెలియదు తన స్వరూపము తెలుసున్నట్లయితే తన స్వరూపము దేహేంద్రియ మనస్సుల అతీతమైన శుద్ధ చైతన్యము అని తెలుసున్నవాడికి ఈ సర్వము ఆత్మయే అని నామరూపతిరస్కారపూర్వకంగా సర్వమును ఆత్మ తెలుసుకోగలుగుతాడు అది తెలియదు వీడికి ఇప్పుడు ఇతరుడు అనాత్మజ్ఞుడౌకట చేత ఆత్మగ్రహణమునందు శక్తి లేని వాడు ఆత్మగ్రహణమునందు శక్తి లేని వాడికి వాడిని ఉద్దేశించి ఇప్పుడు ఏం చేయమని ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు కర్మయోగాన్ని అనుష్ఠించాలి అప్పుడు అంతఃకరణము శుద్ధమై ఆత్మగ్రహణము చేయుటకు సమర్థుడవుతాడు ఇప్పుడు ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేయి ఆరోగ్యంగా ఉంటుంది బలంగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేయమని మీరు ఎక్సర్సైజ్ చేయమంటారు వాడు నాకు రోగంగా ఉందా జ్వరంగా ఉంది నేను ఎక్సర్సైజ్ చేయలేనంటే ఏం చేస్తాడు ఆ జ్వరానికి టైఫాయిడ్ ఏదో జ్వరం ఉంటే ఎక్సర్సైజ్ ఏం చేస్తాడు వాడికి మందు మాకో ఏదో ఇస్తారు ఆ రకంగా ఈ సంసారం అనేటువంటి రోగం పట్టుకున్న వాడికి కర్మయోగము అనే మందుని ఈ మంత్రము ఉపదేశించుకున్నది ఓకే కుర్వన్నే వేతి కుర్వన్నే వా నిర్వర్తయన్నేవా అది కులవన్నేవా అంటే నిర్వర్తయనేవా నిర్వహిస్తూనే ఉండాలి అంటే అభిప్రాయం ఏమిటంటే దాన్ని అలా ట్రివియలైజ్ చేయకూడదు ఇవ్వ నేను చప్పట్లు కొడుతున్నాను అంటే కర్మ చేస్తున్నాను మాట్లాడుతున్నాను కర్మ చేస్తున్నాను కూర్చున్నాను కర్మ చేస్తున్నాను అని అలాగే ట్రివియలైజ్ చేయమని కాదు నిర్వర్తిస్తున్నవాడై అంటే ఒక కార్యక్రమమును చేపట్టి దానిని సమర్థవంతంగా నిర్వస్ నిర్వర్తిస్తూనే ఉండాలి ఆ విధంగానే జీవించాలి ఇహ కర్మాణి ఇహలోకమునందు కర్మలను నిర్వర్తిస్తూనే మనం ఉండాలి కర్మలు అంటే ఏమిటి విహిత కర్మలు అనే అభిప్రాయం విధింపబడిన కర్మలు విహిత కర్మలు అంటే మరి వైదిక సంప్రదాయంలో విహిత కర్మలు ఏమవుతాయి అగ్నిహోత్రాదీని అగ్నిహోత్రము విహిత కర్మ వైదికుడి యొక్క జీవితం ఉంటుంది వాడినిద్రలేస్తూనే వాడికి ముందు వాడి ముందు ఉపస్థితమే ఏది ఉపస్థితం అవుతుంది అగ్నిహోత్రం ఉపస్థితమవుతుంది ఇది కంప్యూటర్ ఇంజనీర్ల లాగా వాడిని నిద్రలు అనుకోండి నిద్రలేస్తూనే వాడి ముందు ఏమిటి ఉపస్థితం అవుతుంది స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోవాలి హైటెక్ సిటీకి వెళ్ళిపోవాలి అది ఉపస్థితం హైటెక్ సిటీకి వెళ్ళి ఏం చేయాలి అక్కడ చిన్న క్యూబికల్ ఉంటుంది ఆ క్యూబికల్లో చైర్రూను ఒక మానిటరు ఒక కంప్యూటర్ ఉంటుంది కంప్యూటర్ బహుశా పర్సనల్ సెపరేట్ కంప్యూటర్ అయి ఉండదు సిస్టంలో భాగంగా ఉండి ఉంటుంది బహుశా అని నేను అనుకుంటున్నాను దాని ముందు కూర్చో అక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చుని ఇంకా దానితోటి అలాగా సతమతమవుతూ పుష్టి పడుతూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అని దాని అది చేస్తూ ఉండాలి ఇది కంప్యూటర్ ఇంజనీర్ యొక్క జీవితం దాని దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది అలాగే వైదికుని యొక్క జీవితము అగ్నిహోత్రము అనే కర్మగలదు దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అగ్నిహోత్రం చేసుకోవాలి అగ్నిహోత్రం అంతా పది నిమిషాలు అగ్ని సిద్ధంగా ఉంటే పది నిమిషాల్లో అయిపోతుంది కానీ అగ్నిహోత్రం అయిన తర్వాత ఇంకా వేదం ఏదైనా కొంత ఓ నాలుగు పన్నాలు వేదాలు చేసుకోవాలి ఇంకా ఏవో కర్మలు చేయాల్సి ఉంటుంది ఇంట్లోకి కావాల్సినటువంటి బియ్యం ధాన్యం ఏదో చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఈ విధంగా విహితమైనటువంటి కర్మలను నిర్వర్తిస్తూనే జీవించగోరవలను జిజి విషేత్ జి జిషేత్ జీవితం ఇచ్చేది ఆ విధంగా జీవించ గోరవలను అంటే జీవించ జీవితానికి పరమార్థమేమి అని కర్మయోగమే పరమార్థము అంటేంది జీవితానికి లక్ష్యం ఏమిటి కర్మయోగము ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడం చేత కాకపోతే ఇంకా ఒకే ఒక ఉపాయము మిగిలి ఉన్నది అదేమిటంటే అదే కర్మయోగము అదే జీవితం అనుకు లక్ష్యము కావాలి ఇప్పుడు దీని మీద మీమాంస ఉన్నది ఇప్పుడు లోకల్లో ఏమని చెప్తారంటే ధర్మాదర్థశ్చ కామశ్చ అనే ఓ శ్లోకం ఒకటి ఉంది ఇప్పుడు ఊర్ధ్వ బాహుర్ వెరౌమి అనే ఓ అలా బదులవుతుంది శ్లోకం కచ్చిత్ శృణోతి మే నేను చేతులు ఇలా పైకెత్తి ఎవరా వినండి అని అందరి దృష్టిని ఆకర్షించి గట్టిగా అరుస్తున్నాను వినవమై కాదు ఎవడూ నా మాట వింటలేదు ఎవడూ వింటలేదు అందరూ బిజీగా ఉన్నారు ఎవడూ పట్టించుకోవట్లేదు అది వ్యాసుడు అన్నాడని ఎవడో కదా అని ఉంటాడు ఏమని చెప్పి ఏమిటది ఏమిటని చెప్పేది ధర్మాదర్థశ్చ కామశ్చ అందరూ అర్థకామాల వెంబడి పరుగులు తీస్తున్నారు అర్థమంటే డబ్బు కామం అంటే భోగము మీరు రోడ్డు మీద నిలబడ్డారనుకోండి ఇట్నుంచిటో ఇటు నుంచి ట్రాఫిక్ వేగంగా పోతూ ఉంటుంది వీళ్ళందరూ ఎక్కడికి దేనికోసం వెళ్తున్నట్టు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరి దారిని వాళ్ళు వెళుతున్నారు దేనికోసం వెళ్తున్నారనుకుంటున్నారు అర్థకామాల కోసం వెళ్తున్నారు కాదని వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు అర్థకామాల కోసం వెళ్తున్నారు సో ధర్మాన్ని అనుష్ఠిస్తే మీకు అర్థము కామము లభిస్తాయి ధర్మాదర్థశ్చ కాబట్టి మీరు ధర్మాల్ని చేయాలి అని ఒక శ్లోకం ఒకటి ఉంది అది అంగీకారం కాదు దానికి ఆపోజిట్ ఎలాగంటే ఇప్పుడు మీ వద్ద అర్థము కలదు సంపద ఈ అర్థము యొక్క ప్రయోజనం ఏమి కామము నో అర్థం యొక్క ప్రయోజనం కామం కాదు మరి ఏమిటి అర్థం యొక్క ప్రయోజనము ధర్మము ఓకే ఇంద్రియభోగములు కలవు ఈ ఇంద్రియభోగముల యొక్క ప్రయోజనమేమి కామము అంటే భోగానుభవము కామము అంటే భోగానుభవము నో ఇంద్రియభోగము భోగ్యములు ఏవైతే ఉంటాయో వాటి ప్రయోజనము ఇంద్రియములను తృప్తిపరుచుట అనే కామన కాదు కామము అంటే ఇంద్రియ తర్పణమునకే కామన కామము పేరు అది భోగ్యముల యొక్క ప్రయోజనము అది కాదు మరి భోగ్యముల యొక్క ప్రయోజనం జీవన నిర్వాహము దేహయాత్రను జరుపు గ దేహయాత్రను చేయుటకై ఈ భోగ్యములు గలవు ధనము దేని కొరకు గలదు ధర్మము కొరకు గలదు అర్థమైందండి ధర్మ అర్థ కామ ధర్మ మరి ఇంకా ధర్మం దేనికి ఇప్పుడు ధర్మం నుంచి అర్థము కామము అంటే దాన్ని రివర్స్ చేసి పెట్టాం కదా అర్థం ఉన్నది ధర్మం కొరకే కామమున్నది దేహయాత్ర కొరకు మరి ఇంకా ధర్మం దేనికి ధర్మం ఎందుకు చేయడం అంటే ధర్మం వల్ల మోక్షం కొరకు ధర్మము అర్థమైందండి ఇది ఇది ఈ శ్లోకం కాబట్టి కర్మయోగము అంటే కర్మ అంటే ధర్మం అగ్నోత్రాధీని కర్మాణి కర్మ ధర్మం యొక్క ప్రయోజనమేమి అర్థశకామశ్చర్మాదర్థస్య కామశ్చ నో దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్ హియర్ అలాగే ఒక ప్రసిద్ధమైన శ్లోకము గలదు అది అంగీకారం కాదు ఇక్కడ అది అది కర్మకాడ సందర్భంలో కామ్య కర్మల సందర్భంలో అలా చెప్తారు మీరు ధర్మం చేస్తే మీకు డబ్బులు వస్తాయి మీకు భోగాలు వస్తాయి అని చెప్తారు కామికలు కూడా అలా చెప్తూ ఉంటారు అది అది పద్ధతి కాదు అది కాబట్టి ఇక్కడ అంతా రివర్స్ అయింది కామము ఇంద్రియతృప్తి కొరకు కాదు నేను ఇంక సంగ్రహం చేస్తున్నా ఇంద్రియ తృప్తి కొరకు కాదు దేహయాత్ర కొరకు అర్థము కామనల కొరకు కాదు ధర్మము కొరకు అర్థాన్ని ఉపయోగించి ధర్మము చేయమని ధర్మము అర్థకామముల కొరకు కాదు మోక్షము కొరకు ఆ ధర్మానికి కర్మయోగం అని పేరు ఏ ధర్మమైతే అర్థకామముల కొరకు కాకుండా మోక్షము కొరకు ఉద్దేశించబడుతుందో ఆ ధర్మమునకే కర్మయోగము అని పేరు ఓకే కాబట్టి మనం అలా కోరుకోవాలి నేను వందేళ్ళు బ్రతకాలి ఆ వందేళ్ళు కర్మలను ధర్మ ధర్మవిహితములైనటువంటి అదే శాస్త్ర విహితములైన కర్మలను చేస్తూనే నేను బతకాలి అని కోరుకోవాలి ఆ ధర్మమును ఆ ధర్మంతో అర్థాన్ని కామాన్ని సంపాదించుకోవాలి అని ఓకే శతం శత సంఖ్యాకా సమా సంవత్సరాన్ అది వంద సంవత్సరములను జీవించవలెను ఎప్పుడు కూడా కాలములకు ద్వితీయ విభక్తి వస్తుంది కాలము చెప్పి వాటికి ద్వితీయ విభక్తి వస్తుంది కాలాధ్వనోరత్యంత సంయోగే అనే సూత్రం చేత ద్వితీయ విభక్తి వస్తుంది కాబట్టి ఇక్కడ శతం సమాహ అంటే శతం సంవత్సరా వంద సంవత్సరములను జీవించవలెనని కోరుకోనవలను ఏమంటే వందే ముందు ఇంకొంచెం ఒకసారి ఎక్కువ జీవిస్తే ఇంకొకసారి ఎక్కువ జీవించే నష్టం ఏమైనా ఉందా ఎక్కువ జీవిస్తే తప్పేం లేదు ఒకవేళ తక్కువ జీవిస్తే అంటే మన చేతిలో లేదుగా ఇక్కడ అంచేతనే ఆయన అంటారు తావద్ది పురుషస్ పరమాయురూపితం వంద అనే మాటకు అర్థం చెప్తున్నారు ఈ వంద అనే నుంచి పట్టుకొచ్చేవా అంటే హీ ఎలా పురుషస్య పదం ఆయు మానవునికి హయ్యెస్ట్ ఏజ్ లిమిట్ ది హయ్యెస్ట్ లిమిట్ ఆఫ్ ది ఏజ్ ఎంత అంటే వంద అని నిరూపించినారు అలా వేదనలో చెప్పారు శతమానం భవతి శత ఆయు కాబట్టి ఆ వంద అనే మాట ఇక్కడొచ్చింది ఇక్కడ రహస్యం ఏమిటంటే ఇక్కడ విధి దేనికి దేనికి విధి విధి అంటే మ్యాండేట్ వందేళ్ళు బతకాలని కోరుకోవాలి అదే విధి మీరందరూ వందేళ్ళు బతకాలి నేను అని కోరుకుంటూ ఉండండి అనే విధి అదే విధి అది విధి కాదు మరి విధి ఏమిటి విహితములైన కర్మలను చేస్తూనే ఉండండి అని విధి ఓకే ఎంతకాలం విహిత కర్మలను చేయాలి బతుకున్నంతకాలం విహిత కర్మలను చేయండి ఎంతకాలం బతుకుంటాం మహా బతుకుంటే వందేళ్లు బతుకుంటారు అని అర్థం ఓకే హయ్యస్ట్ లివిట్ వందేలా వందేళ్లు మీరు బతుకుంటారు అప్పుడు ఈ వందేళ్లు కర్మలను చేయా చేస్తూనే ఉండాలి అని మీరు నిశ్చయించుకోండి అని విధి కాబట్టి విధి ఇచ్చేయందు విధి కాదు జీవితేచ్ఛేందు విధి కాదు జీవించి ఉన్నంతకాలము కర్మలను చేయుటందే విధి కర్మానుష్ఠానం కర్మయోగ రూపంగా కర్మానుష్ఠానం అదే పాపం భాష్యకులు పార్టిసిపేట్ చేసి చెప్పాడు కానీ భాష్యకారులు దాన్ని ఇంకా బాగా వివరిస్తున్నారు తాప్తానువాదేనీషేత్ శత వర్షాన్నే కర్మాణిత విధీయతే ప్రాప్తానువాదము ప్రాప్తానువాదము అంటే ఇంతకుముందే చెప్పబడినదాన్ని తిరిగి చెప్పుట ప్రాప్త అంటే ప్రాప్తమై ఉన్నది చెప్పబడి ఉన్నది దాన్ని మళ్ళీ చెప్పడం ఏమిటది వందేళ్ళు బతకడం వందేళ్ళు బతకడము మనిషి జీవితము వందేళ్ళు హయ్యెస్ట్ లిమిట్ అది అందులో బతకాలని కాదు లిమిట్ అది ఇంతకుముందే ప్రాప్తమై ఉన్నది ఎక్కడ ప్రాప్తమై ఉన్నది వేదంలో చెప్పారు శతమానంభవతే శతాయు పురుష అని చెప్పారు కాబట్టి ప్రాప్తమై ఉన్నది ఆ ప్రాప్తమై ఉన్న దానిని ఇక్కడ మళ్ళీ మళ్ళీ ప్రస్తావించారు శతం సమాహ జిజీవిషేత్ అని ప్రస్తావించారు కాబట్టి విధి దానియందు ఉండదు ప్రాప్తమైన దానియందు విధి ఉండదు కాబట్టి ఎందుకు అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జిజీ విషేత్ అనే విధిలింగం అక్కడ జిజి విషేత్తు దగ్గర పడింది కుర్యాత్ అని కుర్వన్న దగ్గర విధిలింగం లేదు కుర్వన్న దగ్గర లట్టు ఉంది లట్టు స్థానంలో శత్రు ప్రత్యయం సో వెరాజ్ జిజి విషేత్తు దగ్గర ఉంది విధి ఆ విధిలింగం కాబట్టి జిజి విషేత్తున్న దగ్గర ఉన్న విధిలింగని కుర్వన్నలోకి మీరు పెట్టుకోవాలి అలా మార్చుకోవాలి అంతేకాని జిజీ విషేతి ఎందే విధి అని అనుకోకూడదు జిజి విషేత్తి ఎందే విధి విధి అంటే మ్యాండేట్ అది ఉందనుకుంటే అదంతా తలకిందులుగా తయారవుతుంది మీద ఏమన్నా తయారవుతుంది మీరందరూ మేము వందేళ్ళు బతకాలి అని కోరుకోండి అన్నట్లుగా అలా కోరుకునే వాళ్ళు ఉన్నారు బాగుంది మా అనుకూలంగా ఉందని వాళ్ళు అదే పని మాకు ఉప ఈశావాసోపనిషత్తు మా పక్షానికే వచ్చిందని అనుకుంటారు వాళ్ళు కాబట్టి కాదు అలా కాదు కర్మల కరణమునందే కర్మానుష్ఠానమునందే విధి సో మీరు ఎత్తు అంటే ఏదైతే శతం వర్షానికి జీవిషేత్ మీరు ఎలాగా పూర్తి ఆయుధాయం నాకుండా లేని ఎలాగా కోరుకుంటూనే ఉంటారు కదా మీరు ఏదైతే కోరుకుంటూనే ఉన్నారో తత్ కురవన్నేవ కర్మాణి తత్ ఆ కోరిక ఏదైతే గలదో అది ఇలా కోరుకోవాలి ఎలాగా కర్మాన్ని కోరువన్నేవా జిజీవిషే మీరు ఎలాగూ కోరుకుంటూనే ఉన్నారు కదా ఎలాగూ కోరుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మేము మూడు గంటలు వేచి ఉంటాము అని వాళ్ళు అన్నారు సరే మంచిది మీరు మూడు గంటలు వేచి ఉండడానికి నిశ్చయించుకున్నారు గనుక మీరు చక్కగా రామనామాన్ని కీర్తిస్తూ మూడు గంటలు వేచి ఉండాలని నిశ్చయించుకోండి అని సలహా చెప్పారనుకోండి వాళ్ళని మూడు గంటలు వేచి ఉండమని విధా లేకపోతే రామనామాన్ని చేయమని విధా రామానామాన్ని మరి ఈ మూడు గంటలు ఉండడం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అది ఆల్రెడీ చెప్పబడి ఉన్నది ఆల్రెడీ వాళ్ళు దానికి నిశ్చయమై ఉన్నారు కాబట్టి ప్రాప్తానువాదేనా కర్మాన్ని కురువన్నేవ జిజీ విషేత్ అని అర్థం చెప్పుకోవాలి కానీ విధిని తీసుకెళ్లి జిజీవిషేత్లో కూర్చోపెట్టడానికి వీలు లేదు లేకపోతే ఏమవుతుంది ఎస్ట్రాలజీ వాళ్ళందరూ అదిగో మా సిద్ధాంతం వచ్చేసిందంటారు ఎందుకంటే ఎస్ట్రాలజీలో దీర్ఘమాయు దీర్ఘమైన ఆయుర్దాయం కావాలి వందేళ్ళ ఆయుర్దాయం కావాలి అని కోరుకోవాలి దానికోసం గ్రహాల అనుకూలము అని వాళ్ళు ఎవరిలో ఉంటాయి కామ్యకర్మలు కావచ్చు లేకపోతే అసలు చేయ ఒక్కర్లేదు కామ్యకర్మలు కావచ్చు ఈ కామ్యకర్మల్లో ఎక్కువ కాలం జీవించాలనే కామన్ ఒకటి ఉంటుంది దాంతో వాడు ఏదో కర్మ చేస్తూ ఉంటాడు ఇదిగో మాకు ఇది చాలా అనుకూలము అని అలా అనుకోవడానికి వీలు లేదు ఆ రకంగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోకూడదు ఓకే క్వన్హకర్మాణి జి జీవిషేత శత సమా సో చాలా మంచి వాక్యము ఓకే ఏం యి న్యేతో నర్మలిప్యే ఇప్పుడు ఇది ఎలాగంటే ఏవం త్వయి నరే కర్మ నలిప్యతే దాన్ని అన్వయించేటువంటి పద్ధతి నేను మీకు చెప్తున్నాను ఏవం ఈ విధంగా మీరు ఉన్నట్లయితే అంటే కర్మయోగ జీవితాన్ని మీరు గడుపుతూ ఉన్నట్లయితే నరే త్వీ నరుడవైన నీయందు నరుడవైన నీయందు కర్మ నలిప్యతే కర్మలేపము ఉండదు కర్మయోగానుష్ఠానం చేసేస్తుంటే కర్మలేపము ఉండదు నిత్యకర్మానుష్ఠానం చేసేస్తూ ఉన్నాం పరమేశ్వరార్పణ బుద్ధితో చేసేస్తుంటే కర్మలేపము ఉండదు లేపము అంటే జిగురు తుమ్మ జిగురు అతుక్కుంటుంది చూడండి దాన్ని లేపము అంటారు అతుక్కుపోవడం ఆ జిగురు అలా అతికేసుకుంటుంది సో ఈ కర్మ వీడిని అతిక్కు అతుక్కుపోతుంది ఆ కర్మ కర్మ అంటే కర్మఫలం ఇచ్చ ఓకే కర్మఫలం అతుక్కుపోతుంది అంటే కర్మ సంస్కారాలుండి ఫలం పుట్టినప్పుడే వాటికి ఫలం అని పేరు ఫలం పుట్టిదాకా దానికి కర్మే అని పేరు కర్మ అని పేరు అది ఫలం ఇవ్వడం ప్రారంభిస్తే ఫలం అంతవరకు కర్మ కర్మ సంస్కారానికి కూడా కర్మ పేరు ఆ కర్మ సంస్కారాలని వీణ్ణి అతుక్కుని ఉంటాయి ఆ టైం వచ్చినప్పుడు అవి ఫలాన్ని ఇచ్చుకుంటూ పోతాయి ఆ విధంగా ఆ కర్మ సంస్కారములు వీణ్ణి జిడ్డు పట్టేసినట్టు పట్టేసి ఉంటాయి అలా అయిపోతుంది మీ బతుకు అలా కాకుండా ఉండాలంటే మీరు జీవించి ఉన్నంతకాలము కర్మయోగానుష్ఠానమును చేయాలి అని మీరు నిశ్చయించుకుని ఉండాలి అలా మీరు చేయకపోతే నరుడవైన నీ ఎందు ఈ కర్మ పట్టేసుకుంటుంది కానీ ఈ విధంగా అయితే మాత్రం నిన్ను కర్మలేపము ఏమీ చెయ్యదు ఇత అన్యథ నా ఇంతకంటే ఇంతకంటే కర్మబంధము నుండి తప్పించుకునే ఉపాయము మరి ఒకటి లేదు అంటే ఏమిటి కర్మలు అంటే మీకు నేను ఆ నిష్కామా అనే మాటను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా నిష్కామ అనే మాట రావాలి ఎలా వస్తుంది కర్మ చేయాలి కురువన్నేవా ఆ కర్మలోకి కామను ప్రవేశించకూడదు ఆ నిష్కామా అనే మాట రావాలి నిష్కామా అనే మాట రావాలంటే ఎలా వస్తుంది నిష్కామా అనే మాట చూడు నీవు కోరుకునేది ఏదంటే జీవించి ఉన్నంతకాలము కర్మలను మాత్రమే చేయాలని కోరుకో ఇంకేది కోరుకోవడానికి వీలు లేదు జి జీవించి నేను బతుకున్నంతకాలము ఈ విధంగానే నేను బతకాలి అని కోరుకుంటాడు అది తప్ప ఇంకే కోరిక ఉండదు నేను యూనివర్సిటీలో ఉన్నంతకాలము చక్కగా అధ్యయనం చేసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ నేను బతకాలి అని కోరుకుంటున్నాను అనుకున్నాడు అనుకోండి కోరిక మాట ఉంది అక్కడ కోరిక అనే మాట ఉన్నది కానీ వాస్తవంగా ఈ కోరిక ఏం చేస్తుందంటే ఇతరములైన కోరికలను వేటిని దరిదాతులకి రాకుండగా కాపాడుతుంది అది కాబట్టి ఏమంటే కర్మలు ఎందుకు చేయడం బతుకున్నాం కాబట్టి కర్మలు చేయాల్సిందే బతుకు బతుకుండకపోతే ఆత్మహత్య చేసుకుంటామా బతుకు ఉండాల్సిందే ఎంతకాలం పరమేశ్వరుడు ఆవిర్ధ ఇస్తే ఎంతకాలం మేము బతుకుంటాము అది మా యొక్క సంకల్పము బతుకు ఉండాలని నిశ్చయం చూసుకున్నాం కాబట్టి ఎలా బతుకుంటారు కర్మలని చేస్తూనే బతుకుంటాము అంతే అంటే అర్థం ఏమిటి కర్మానుష్ఠానానికి ప్రేరణ ఏమిటి జీవితేచ్ఛ జిజి విషయత్తు నుంచి వచ్చింది కర్మానుష్ఠానానికి ప్రేరణ జిజి విషయత్తు ఈ కర్మని ఈ ఫలం కోసం ఆచరించాలి అనే ప్రసక్తియే లేదు ఆ విధంగా ఇక్కడ అన్యథా ఇత నా అంటే నిష్కామ విహిత కర్మాచరణము కామనను ఏం చేశాము జీవనంలోకి ముడిపెట్టేశాము జీవనం తప్ప మరో కామ జీవయాత్ర గడుచుట తప్ప ఇంకో కామన లేడు ఇక కర్మలను చేస్తూనే కర్మలను చేయుట అంటే విహిత కర్మలను చేస్తూ ఉండాలి కోరిక కోరిక జీవించి ఉండడం తప్ప మరొకటి లేదు కాబట్టి ఇది ఏమైంది ఇప్పుడు ఇది నిష్కామ విహిత కర్మ ఆచరణమైనది ఏమండ నిష్కామ విహిత విహిత కర్మలను ఆచరించుట నిష్కామముగా ఆచరించుట ఇది తప్ప నీకు మోక్షమునకు మరి ఒక లేదు నాణ్యతేతోస్తి ఎందుకంటే వేరే ఉపాయము లేదు బాగుంది కదండి అంతా క్లియర్గా వచ్చింది కదా మంత్రం కష్టం అండి బాబు వీటిని ఒక దారిలో పెట్టడం జాగ్రత్తగా దారిలో పెట్టాలి భాష్యకారులే ఉండాలి చూడండి ఏం ఏం ప్రకారేణ ఈ పైన చెప్పిన ప్రకారముగా త్వయీ జి జీవిషరే ఇక్కడ ఎంతసేపటికి ఆ ఇచ్చని జీవనానికి ముడిపెట్టేశారు జి జీవిషెత్తని నరుడు జిజీ విషతి వాడు దేహయాత్రను తప్ప ఇంకా దేనిని కోరుటలేదు దేహయాత్రను కోరుకుంటున్నాడు అంటే ఇంకా దేనిని కోరుకోవటలేదు ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నవాడు చదువుని కోరుకుంటున్నాడు అంటే మరి యూనివర్సిటీలో ఇంకేం కోరుకుంటాడు చదువునే కోరుకుంటాడు అయితే యూనివర్సిటీలో ఉండడం ఎందుకు ఇంకా ఊరికేస్తామానం చదువును కోరుకుంటున్నాడు చదువును కోరుకుంటున్నాడు అని ఎందుకు చెప్తున్నారు అంటే అలా చెప్పడం వెనుక ఒక అభిప్రాయం గలదు ఏమిటి ఆ అభిప్రాయం యూనివర్సిటీకి చుట్టుముట్టూ బార్లు పబ్బులు అన్నీ ఉంటాయి యూనివర్సిటీ చుట్టుముట్టూనే ఉంటాయి మీరు యూనివర్సిటీలోకి వెళుతుంటే విద్యానగర్లో ఇవన్నీ ఉంటాయి ఈ బార్లు పబ్బులు అన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి వాళ్ళకి క్లయింట్స్ ఆ యూనివర్సిటీ వాళ్ళే కాబట్టి యూనివర్సిటీలో ఉన్నంతసేపు నేను చదువుకోవాలని మాత్రమే కోరుకో అని చెప్పారంటే అభిప్రాయం ఏమిటి చదువు తప్ప ఇంకా అనొచ్చు వేరే చదువుకోవాలని కోరుకోవడం ఎందుకండి ఎలాగ చదువుకోవడం కోసమే కదా యూనివర్సిటీలో ఉన్నాం ఈ కోరిక మాట మీరు ఎందుకు అంటున్నారు అస్తమానం అంటే చూడవయా ఇది తప్ప మరో కోరికేది ఉండద్దు అనే అలా వస్తుంది అదే కాబట్టి నేను బతుకుంటాను నేను బతుకుండాలని కోరుకుంటున్నాను ఎందుకు బతుకుండాలని ఎందుకు కోరుకుంటున్నావు అంటే భగవంతుడు ఇచ్చిన బతుకు ఇది ఇలాగే కోరుకుంటున్నాను ఇంక ఇంకా కోరికలు ఇంకే కోరికలు లేవు అయితే కర్మలు చేయడం ఎందుకు కర్మలు విహితములు కనుక చేసి తీరాలి ఓకే సో ఇది తప్ప ఈ విధముగా జీవయాత్రను చేయోరే మానవుని ఎందు నరమాత్రాభిమానిని అది నరే అంటే ఇప్పుడు ఒకడు ఉన్నాడండి చూడండి నరే అంటే నరమాత్రాభిమాని అంటారు ఇప్పుడు ఒకడు ఉన్నాడు వాడు వాడికి ఏ కోరిక లేదు జీవించి ఉండడం అనే కోరిక తప్ప ఇంకా ఏ కోరిక లేదు ఏమండీ కూడా ప్రాప్తానువాదమే కానీ అది పనిగట్టుకునే కోరిక కూడా కాదు అంటే అవి పోయిన ఇంకా ఏ కోరిక లేదు ఏ ఏ అభిమానాలు ఉంటాయండి ఇప్పుడు నేను ఆఫీసర్ అనే అభిమానం ఉందనుకోండి ఏవో కొన్ని ఆకాంక్షలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా ఆఫీసర్ అనే అభిమానానికి ఏవో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవునండి నేను ఫాదర్ నేను ఫాదర్ అన్నాడంటే అర్థం ఏంటి ఏదో చిన్నో పెద్దో ఎజెండా పక్కన దాని లోపల ఉంటుంది ఫాదర్కి ఎజెండా ఉంటుంది సపోజ్ ఆ ఎజెండా ఏమీ లేదనుకోండి అప్పుడు నేను ఫాదర్ నేను ఫాదర్ అని అస్తమానో అనిపించదు బ్రదర్ ఎప్పుడు అనిపిస్తుంది బ్రదర్ అని ఏదో చిన్న అపేక్ష ఆకాంక్ష కామన ఉంటే నేను బ్రదర్ నేను బ్రదర్ అనిపిస్తూ ఉంటాను వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే మీకు అప్పుడే ప్రభుత్వం నుంచి ఏదో అపేక్ష ఉందన్నమాట ఏమంటే ఏ కామనా లేదు కామన ఎప్పుడైతే లేదో ఏ ద్వేషము లేదు అంటే రాగద్వేషములు సుతరము లేవు అప్పుడు మీయందు నేను ఆ తండ్రిని నేను తల్లిని నేను సోదరుడను నేను బ్రాహ్మణుడను నేను క్షత్రియుడను ఇత్యాది అభిమానములు ఇంకేమీ ఉండవు ఒకే ఒక అభిమానం మిగిలి ఉంటుంది ఇంకా ఆత్మజ్ఞాని కాదు కాబట్టి ఆ ఒక్క అభిమానము మిగిలి ఉంటుంది అదేమిటంటే నేను నరుడను అంటే అది మాత్రమే మిగిలి ఉంటుంది అది నరే అండి నేను నరుడను నరుడు అంటే కూడా ఇంకో అర్థం అన్నది మర్త్యుడు నరుడు అని రెండు పదాలు ఉన్నాయి నేను దేహాభిమానం గలవాడు మర్త్యుడవుతాడు ఎందుకంటే దేహము మరణించే స్వభావము కలది కనుక దేహాభిమానం గలవాడు మర్చుడు అవుతాడు నేను దేహము కాదు నేను చైతన్యస్వరూపుడను చైతన్యం అంటే అపరిచ్ఛిన్న బ్రహ్మ అనే జ్ఞానము కలుగకున్నా నేను శుద్ధమైన చేతనుడను అని అంతమాత్రం జ్ఞానం కలిగిన వాడిని నరుడు అంటారు ఎందుకంటే న నర రిష్యతి నవ్యథతే వాడు నశించబోడు వాడు దుఃఖమును భయమును కలిగి ఉండడు అటువంటి చైతన్యనిష్ట గలవానికి నరుడు అనిపారు కాబట్టి నేను పరిచ్ఛిన్నమైన నేను మాత్రమే పరిచ్ఛిన్నంగానే ఉంటుంది నేను అనేది పరిచ్ఛేదం ఉంటుంది పరిచ్ఛేదం కూడా తీసిస్తే వాడు ఆత్మ జ్ఞానం గలవాడైపోతాడు కాబట్టి నేను మనిషినే పుట్టాను చాలు ఇంకేమో కల ఇంకా దాని చుట్టూ నేను బ్రాహ్మణ్నే పుట్టాను క్షత్రుడినే పుట్టాను పంజాబీని పుట్టాను మద్రాసీని పుట్టాను ఇంక ఇన్ని అక్కర్లేదు మనిషినే పుట్టాను మనిషినే పుట్టినందుకు గాను విహిత కర్మానుష్ఠానాన్ని చేస్తాను నిష్కామంగా చేస్తాను ఎంతకాలం బతుకుంటే అంతకాలం ఇలాగే బతకాలి నేను అనుకుంటాడు సంగతి ఓకే నరమాత్రాభిమాని ఇత ఇత అంటే దీనికంటే దీనికంటే ఏతస్మాత్ అది ఇత అంటే అర్థం ఏతస్మాత్ దీనికంటే దీనికంటే అర్థం ఏమిటి అగ్నిహోత్రాదీ కర్మాణీ కుర్తమానాత్ ప్రకారా ఏతస్మాత్ అంటే అర్థం అది అగ్నిహోత్రము మొదలైన విహితకర్మలను చేస్తూ ఉండుట అనే పద్ధతి కంటే మరి ఒక పద్ధతి వేరే ఏమీ లేదు ఈ పద్ధతి వలన ఇత ఈ పద్ధతి వలన సో ఇత అయితే కంటే ఈ పద్ధతి కంటే అన్యథా ప్రకారాంతరం నాస్తి మరి పద్ధతి లేదు అంటే విహిత కర్మలను నిష్కామంగా చేస్తూ బతికేయడము అనే పద్ధతి కంటే మరొక పద్ధతి లేదు దేనికి పద్ధతి ఈ పద్ధతి దేనికి ఈ పద్ధతి కానీ మరో పద్ధతి కానీ దేనికోసం ఈ పద్ధతి అంటే ఏ ప్రకారేణ అశుభం కర్మ నిప్యతే ఏ ప్రకారము చేతనైతే బంధహేతువైన కర్మ అశుభము బంధహేతువైనటువంటి కర్మ వీడికి అతుక్కోకుండా ఉంటుందో కర్మ నా లిప్యసే అంటే ఈ విధంగా నీవు ఉన్నట్లయితే ఓ మానవుడా నీవు లిప్య సేనుందా నిప్య లిప్యతేనుందా అలాగే ఉండాలి లిప్యతేనే ఉండాలి ఈ సే అనేది అక్కడి నుంచి వచ్చిందిరా బాబు నేను అనుకుంటున్నాను నేనప్పుడే మధ్యమ పురుషగా దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను లిప్యతే సరిపడు ఈ విధంగా మాత్రమే ఉన్నట్లయితే కర్మచేత లేపమును పొందడు అని అర్థం కాబట్టి దీనికి సంగ్రహం చేసి శంకర్లు ఉపసంహారం చేస్తున్నారు అత శాస్త్రవితాని కర్మాణీ అగ్నిహోత్రాదీని కున్నే వజిషేత్ అతా ఇందువలన కాబట్టి ఇక్కడ తేలింది ఏమిటంటే బతుకున్నంతకాలము నేను శాస్త్రవిహితములైన అగ్నిహోత్రాది కర్మలను చేస్తూనే బతికి ఉండాలి అని కోరుకో ఇంకా ఏ కోరిక అక్కర్లేదు నీకు అని మనకి సెటిల్ అయింది ఓం పూర్ణముదః పూర్ణముదూర్ణా పూర్ణముద్య పూర్ణశూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యే శాంతి